she చెప్పబడినది మనము ఒక చెట్టును చూచినచో దానికి ఆ విత్తనమే అని అది చెట్టుకు కారణమని తెలుసుకొను తెలుసుకొనుచున్నట్టుగా ఈ ప్రపంచమునకు కూడా ఒక కారణముండవలయునని ఆ కారణము బ్రహ్మమేనని తెలియ చెప్పుటకు ఈ ప్రపంచమును వృక్షముతో పోల్చి చెప్పబడినది ఇక్కడ కార్యకారణ వివేకం అనేటటువంటి దానిని ప్రస్తావించి వివేకములు ఐదు స్థాయిలలో ఏర్పడుతుంది ఒకటి నిత్యాన్ని మానవునిలో వికసించేటటువంటి విజ్ఞానం ఈ విజ్ఞానం ఐదు స్థాయి భేదములతో వివేకముగా వికసిస్తుంది పరిణమింప చేస్తుంది అంతర్ముఖ ప్రయాణం కూడా ఈ నిత్యా నిత్య వస్తు ప్రారంభమై దుదృశ్య వివేకంతో పూర్తం అంటే ఆత్మ సాక్షాత్కార జానంతో ప్రారంభమై బయలుదర్శన ఉపయోగపడేటటువంటి వివేకం వలన నీటిని ఈ కఠోపనిషత్తు అందిస్తుంది ముందుగా నిధ్యానించే వస్తు వివేకాన్ని ఆత్మానాత్మ దాని సత్యంగా సేకరించేటటువంటి పరిమిత జ్ఞానపు పద్ధతిలో చూసినప్పుడు అలా కనపడుతుంది అట్లాగే అనేక రకాలైనటువంటి చెట్లు చేమలో కూడా కదలకుండా ఒక దగ్గరే ఉన్నట్టున్నాడు అవి ఎట్లా ఉద్భవిస్తున్నాయి అని పరిశీలిస్తే అవి ఉద్భిజములు అనేటటువంటి సృష్టిలో చేయమలు <sussurra> అని a ah. విస్తరించలేదు బలమైనటువంటి రావి అంత బలమైనది కాదు కానీ చాలా చిన్న విత్తనాలు మర్రి విత్తనం గాని రావి విత్తనం గాని ఆగింత విత్తనాలు ఉంటాయి కానీ చెట్టు మాత్రము బ్రహ్మాండమైనటువంటి చెట్టు దిగి అది ఎంత ఆశ్రయం ఇవ్వగలిగేటటువంటి సమర్థవంతమైన విశాలంగా పెరిగి భగవద్గీతలో కూడా చెప్పవచ్చు శాఖ సేదవి తాను అన్వేషించేటటువంటి పనిలో పడ్డాడు అందులో భాగంగానే నిత్యానిత్య విచారణ ఆత్మానాత్మ విచారణ కార్యకారణ విచారణ సదసద్ విచారణ దృక్దృశ్య విచారణ అనేటటువంటి విచారణ క్రమమును చేపట్టి ఆయా వివేకములను పొందే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ కార్యకారణ వివేకాన్ని విస్తారంగా ఇప్పుడు ఇక్కడ వివరిస్తున్నారు చదువమ్మా అశ్వత్ వృక్షం ఇది సనాతలమైనది దీని మూలము పవిత్రమైనది ఇదియే బ్రహ్మ ఇదియే అమృతమని కూడా చెప్పబడుచున్నది దీని ఎందే సమస్త లోకములు ఆధారపడి ఎవ్వరు అతిక్రమింపలేరుసం చేస్తున్నా అసలు ఈ సృష్టికి మూలమేమి మరణం తరువాత అసలు ఏమైనా ఉందా మానవుడు తెలుసుకోగలిగినటువంటి అత్యుత్తమైనటువంటి నిర్ణయం ఏది మోక్ష సాధనము మోక్షమును పొందటం ఎలా అన్న కృష్ణకు ఈ బ్రహ్మమును తెలుసుకునటమే ల్యమును సాధించవలసినటువంటి అవసరం పంచము అశ్వత్ వృక్షముతో పోల్చబడినది వృక్షమనగా थमचि वृक्ष नरुक बड़न संसार रूप वृक्ष రుకదగి ఉండు వృక్షముతో పోల్చిరిపంచము నశించు స్వభావము కలదైనను ప్రవాహ రూపమున సనాతనముగా ఉండుటచేత విశాలమై ఎక్కువ కాలం జీవించు అశ్వథ వృక్షముతో పోల్చి చెట్టునకులలో భూమి నుండి నీటిని ఆహారముగా తీసుకొని తక్కిన వృక్ష భాగమునకు అందించుతున్నది చెట్టు జీవించుటకు ఆహారము ము లభించుటచేత మూలము ఊర్ధ్వమనిది ఊర్ధ్వమనగా పైన అని అర్థము కాకుండా శ్రేష్టము అనే అర్థములో వాడబడినది ప్రపంచ వృక్షమునకు మూలము अनगा तद्विष्णो विष्णु अहंकारमु महत्तु अव्यक्तमु अनुनवी वकदानि अहंकार महत् अव्यक्तमीदा मरुकटी सूक्ष्म व्यापकत् कव्यक्तम ब्रह्म సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపి అయి ఉన్నది అయిన ఆ బ్రహ్మము నుండి ఈ ప్రపంచము పుష్టిని పొందుతున్నది అందుచే దీని మూలమును ఊర్ధమనిది మూలముతో పోల్చినప్పుడు శాఖలు అంత శ్రేష్టతను పొందుట లేదు కాబట్టి అనిరి దాని శాఖలు దేవ మానవ ఉద్భముగా మానవల్చినప్పుడు అధమముగా ఉండుటచేత కూడా అశ్వత్ వృక్షముతో పోల్చవచ్చును వృక్షము వలె ఇది కూడా చిగురుటాకులుగా కలిగి వేద న్యాయ విద్యోపదేశములే ఆకులుగా కలిగి ధర్మాధర్మములను పుష్పములను అను ఫలములను కలిగి నీటిచే వృత్తి పొందుతూ అసంగ శస్త్రముచే నరుకబడ ఉన్న ఈ స్థూల శరీరము అశ్వత్ వృక్షముగా ఉన్నది సంసార వృక్షమునకు మూలము ఏదియో అది ప్రకాశము అదియే అన్నిటికన్నా అది అవినాశిటేత అమృతమనిరి ఆ బ్రహ్మమునందు సమస్తలోకములు ఆశ్రయించి ఉన్నవి ఆ బ్రహ్మము ఏది అవములను పుష్పములను ఫలములను బొమ్మలను కాండమును మూలమును అన్వయించేసాడు మూలమేమో బ్రహ్మము కాండమేమో ఆయా రీతిగా ఉన్నటువంటి దేవ మానవ పశుపక్ష్యేమి కీటక ఏదైతే తావర జంగమాత్మకమైనటువంటి సృష్టి వాటి యొక్క రెమ్మలు వాటి యొక్క ఆకులు వగేరాలు ఆయా ధర్మాధర్మ నిర్ణయములు ఆయా సుఖదుఖములు ఆయా ద్వంద్వాది క్రతువులు ద్వంద్వాది నిర్ణయములు ద్వంద్వాది అనుభవములు ద్వంద్వ ప్రవృత్తి అంతా కూడా విస్తరించి పుష్పములు ఫలములు ఆయా విజ్ఞానము ఆయా అజ్ఞానము ఆయా భాంతులు అన్నీ కూడా వ్యాపించినాయి ముఖ్యమైనటువంటిది ఆశాలత ఇది అంతా దేని చేత పోషించబడుతుందంటే ఆశ అనే నీటి వలన పోయి అందుకని మోహమునకు బాదు ఏమిటంటే ఆశ ఎప్పుడైతే ఆశ అనేటటువంటి నీరు పడుతూ ఆ వృక్షము వృద్ధి చెందుతుంది ఈ ఆశ అనేటటువంటి నీరుని విరమింపజేసినట్లయితే పోయకుండా ఉన్నాయి అనేటటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాము ఎవరైతే ఆ ఆశాలతని కూసివేసినటువంటి వాడున్నాడు ఎవరైతే ఆ మోహం అనేటటువంటి మూలమును తొలగించినటువంటి వాడున్నాడు ఈ మొత్తం వృక్షానికి మనం వైద్యం చేయాల్సిన పని లేకుండా జ్ఞాన ఖడ్డంచేత ఈ మోహం అనేటటువంటి మూలాన్ని తొలగించి సర్వాధారమై ఉన్నటువంటి సర్వసాక్షి అయినటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వప్రకాశమైనటువంటి ఏదైతే బ్రహ్మం ఉన్నదో అవ్యక్తమునకు అవతల అంటే శరీరము ఆ శరీరమునకు ఆధారభూతమైనటువంటి ఇంద్రియములు ఇంద్రియములకు ఆధారభూతమైనటువంటి వడకములు కోడకములకు ఆధారభూతమైన విషయములన్నీ బాహ్యములుగా సూక్ష్మ సూక్ష్మమైనటువంటి మనస్సు బుద్ధి ఏవైతే కారణముగా ఉన్నాయో ఆ మనోబుద్ధులను సూక్ష్మముగా గుర్తించి మనోబుద్ధులకు అవతల సూక్ష్మతరము సూక్ష్మతమము అయినటువంటి మహత్ అవ్యక్తము ప్రత్యేకాత్మ అనేటువంటి స్థితిలను సూక్ష్మముగా గుర్తించి ఒక్కొక్క దానిని అధిగమిస్తూ ఒక్కొక్క దాని యొక్క కార్యకారణ వివేకాన్ని ఏది దేని మీద ఆధారపడి కార్యకారణ వివేకమునకు ముఖ్యమైనటువంటి విమర్శ ఆధార ఆధేయ విమర్శ ఏది ఆధారముగా ఉన్నది ఏది ఆధేయముగా ఉన్నది అనేటటువంటి విమర్శన సర్వాధారమైనటువంటి బ్రహ్మ మీ తిషా అనే ను పొందుచున్నారు ఏ కంపమునము ద్వారా చైతన్యము యొక్క ఆధారముగా వ్యాపకమై చలనశీలమై వ్యాపించిందో ఆ చలనశీలమైనటువంటి సృష్టి అంతా కూడా మహాప్రళయ కాలంలో యు బ్రహ్మములోనే సృష్టి స్థితి లయములు పొందుతున్నది జీవన హేతువైన ఆ పరబ్రహ్మము నుండియే ప్రాణశక్తిని మొదలగునవి శరీరముల కదలికయునిలోని అణువుల కదలికయు ప్రాణశక్తి వలననే కలుగుతున్నది అణువును విడగొట్టిన దాని విడగొట్టిన దానిలో న్యూట్రానులు ప్రోటానులు నిరంతరము స్పందించు ఎలగొన్నారు అణువులోనే ఎలక్ట్రానులు ఉన్నటుల స్పందనము అణువుల స్పందనము మొదలు గ్రహ నక్షత్రముల స్పందనము వరకు కల స్పందనమంతయు బ్రహ్మము వలన జరుగుతున్నది ప్రపంచ లయము కూడా బ్రహ్మములో జరుగుతున్నది అచలమైన బ్రహ్మమునందే చలనశీలమైన ప్రకృతి ఉద్భవించినది ఒక దివిటీని వెలిగించి దానిని ఒకే కేంద్రము నుండి ఎరగిరా తిప్పినతో నిప్పు చక్రము వలె మనకు కనిపించుతున్నది దివిటి కొన నిరంతరము గిరగిరా తిరిగిన తిరిగినప్పుడే చక్రము కనిపించుతున్నది ఏ కేంద్రము నుండి తిరుగుతున్నదో ఆ కేంద్రము స్థిరముగా ఉన్నది చలనము లేని స్థిరమైన ఆధారమున్నప్పుడే చలనముతో కూడిన దివిటి చక్రం ఏర్పడుటకు కారణముగా ఉన్నది అచలమైన బ్రహ్మము వలన శక్తి లభించినది గొప్ప సూత్రాన్ని ఇందులో వివరించే ప్రయత్నం జగత్ అంటే ఉదాహరణకి వాళ్ళ వైజ్ఞానిక శాస్త్రం విష్ణు నాభి అనేటటువంటి దాన్ని నిర్వర్తించే ప్రయత్నం చేస్తుంది పద్మనాభుడైనటువంటి అనంత సేనుడైనటువంటి విష్ణువు యొక్క నాభి వారు తిరిగి ఏ కాలమునందు మానవ పశు పక్ష క్రిమి కీటక జంగ సృష్టిలో దశ విధ ప్రళయాలలో తిరిగి పుట్టరు కాబట్టి అటువంటి తిరిగి పుట్టనటువంటి అమృతత్వాన్ని సాధించాలని మనకు యమధర్మరాజు గారు అచలమైనటువంటి బ్రాహ్మీభూత స్థితిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ I don't know why. Thank <laughs> you. Yeah. <whistles>